అనుబంధం పద్నాలుగు ఏమన వచ్చును గొందరికింపలు తీపులు సోమరితనమున నిన్నిట జొరదీ నాతలపుదిలంబుగ సర్వాత్మక భావముదలచిన పిమ్మట ముదమునెవ్వరి జూచిన మొక్కక పోరాదు వదలక ఇన్నిటను శ్రీవల్ల బుడున్నాడు ఉండిన హృదయము చంచల మిన్నిట నినయదు నా మనసు ఎక్కడ చూచిన భ్రాణులకిన్నియు నాచారములే చిక్క ఇన్నియుగై కొని చేయకపోరాదు మక్కువ నిన్నీయు శ్రీహరిమతములే కాని అయినా ఒక్కటి ఏ చాలును నా కొడబడతరములు ఏ రీతులన్నటు చూచిన నిందరు బలు దైవములే కూరిమి నందరి నటువలే పోరాదు ధారుని వెంకటపతి చేతలు ఇవి అయినా కోరిక నాకితడే మరి కొర కొరలియును